సమహాత్మా దుర్లభ అనేక జన్మలలో చేసుకున్న పుణ్యము సాధన పరిపక్వమై ఈ జన్మలో సాధకుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవుతాడు బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ భవతి అది మొదటి వాక్యం రెండో వాక్యం మాం ప్రపద్యతే జ్ఞానమును పొందిన ఆ మహాత్ముడు నన్ను శరణాగతి చేస్తాడు అయితే నిన్న మనం అనుకున్నాం శరణాగతిలో అనేక స్థాయిలుంటాయేనే ఆర్తుడు చేసే శరణాగతి ఎలా ఉంటుందంటే ఓ దేవా నేను నన్ను శరణు వేడుతున్నాను నీవు నా ఆపద నుంచి నన్ను గట్టెక్కించుము అని శరణాగతి చేస్తాడు అరే అది అర్థార్థైతే హే దేవా నేను నిన్ను శరణు వేడుతున్నాను నాకు నీవి కామనను ఈ నా కోరికను నీవు పూరి పూర్తి చేసి నన్ను కృతార్థుణ్ణి చేయవలసినది అనే అర్థార్థి ధ్రువుడు ధ్రువుని యొక్క శరణాగత ఆ విధంగా ఉంటుంది జిజ్ఞాసులు శరణాగిత ఎలా ఉంటుందంటే నేను ఈ సంసారంలో విసిగి వేసారి ఉన్నాను నాకు పూర్ణమైన వైరాగ్యాన్ని ఆత్మస్వరూప జ్ఞానాన్ని నన్ను కృతార్థుని చేయుము అని జిజ్ఞాసు శరణాగతి చేస్తాడు కానీ మరి జ్ఞాన యొక్క శరణాగతి యొక్క రూపమిట్టిది అనేది మూడో మూడో పాదం వాసుదేవస్ సర్వమితి సర్వము వాసుదేవుడే అది జ్ఞాని యొక్క శరణాగతి యొక్క స్వరూపము సో అక్కడ వాక్యాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవచ్చు అంటే జ్ఞానవాన్ అంటే జ్ఞాని వాసుదేవస్ సర్వమితి మాం ప్రపద్యతే జ్ఞాని వాసుదేవుడే సర్వము అనే విధంగా నన్ను శరణాగతి చేస్తాడు అది జ్ఞాని యొక్క శరణాగతిలో ఉండే ప్రత్యేకత అంటే ఆరంభంలో నేను నిన్న మీకు మనవి చేశాను ఈ అధ్యాత్మ విద్య యొక్క ఆరంభంలో అధ్యాత్మ సాధన యొక్క ఆరంభంలో నేను సాధకుడను పరిచ్ఛిన్నుడను అల్పుడను ఎదుర్కొండగా విశాలమైన జగత్తు నానాత్మ విశిష్టమైనది దీనికి కర్త సృష్టికర్త ఈశ్వరుడు ఎక్కడో పైన అని ఈ విధంగా ఒక మూడు మూడు మొక్కలుగా చేసుకుని భేద దృష్టి అంటారు మూడు మొక్కలు ఈ మొక్కలు కూడా అందమైన పేర్లు ఉన్నాయి వేదాంతంలో అధ్యాత్మ అధిభూత అధిదైవ నేను జగత్తు ఈశ్వరుడు ఈ విధంగా మూడు భాగాలుగా చేసుకుని సో సాధకుడు సాధననే ఆరంభిస్తాడు దీన్ని స్వామి చాలా అందంగా చెప్పారు మనం ఈశ్వరుణ్ణ ఆరాధించటం ప్రారంభించినప్పుడు ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడు అని ప్రారంభం చేస్తాం ఆ తర్వాత మనం ప్రోగ్రెస్ అవుతుంటే మనకి తెలుస్తుందేమని ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో లేడా ఈ సృష్టిలో భాగంగా మన చుట్టూ విస్తరించి ఉన్న ప్రకృతిలో భాగమై ఉన్నాడు అంటే వసంత ఋతువులో కోకిల యొక్క కుహూరావంలో ఈశ్వరుడు దాగి ఉన్నాడు మలయ ఈశ్వరుడు దాగి ఉన్నాడు శరత్కాలంలో వికసించిన పద్మముల శోభలో ఈశ్వరుడు దాగి ఉన్నాడు సో ఈ విధంగా ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే సో పశ్య దేవస్య కావ్యం న మమార నజీర్యతి చాలాసార్లు కోర్చేస్తూ ఉంటాం ఈ మంత్రాన్ని చూడండి మీ చుట్టూ ఈశ్వరుడు కవి చేత రచించబడిన కావ్యము విస్తరించి ఉన్నది లేదా ఈశ్వరుడనే చిత్రకారుని చేత చిత్రించబడినటువంటి ఒక త్రీ డి చిత్రపటం త్రీ డైమెన్షనల్ చిత్రపటం అది మీ ముందు ఈ జగద్పంగా ప్రకటమై ఉన్నది ఇంట్లో రహస్యం ఏంటంటే ఆ చిత్రపటంలో చిత్రకారుడు కూడా దాగి ఉన్నాడు మామూలుగా చిత్రకారుడు ఎక్కడో ఉంటాడు చిత్రపటం గ్యాలరీలో ఉంటుంది చిత్రకారుడు ఎక్కడో ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు కానీ ఇక్కడ అలా కాదు ఈ జగత్తు అనే చిత్రపటంలో చిత్రకారుడు దాంట్లోనే అంతర్భాగమై ఉన్నాడు సో ఎక్కడో స్వర్గంలోనో లేకపోతే వైకుంఠంలో ఉన్న ఈశ్వరుణ్ణి మనం ఇప్పుడు ఎక్కడికి పట్టుకొచ్చాము మన చుట్టూ విస్తరించి ఉన్న ప్రకృతిలోకి తీసుకొచ్చాము ఇప్పుడు అది అది ఫస్ట్ స్టెప్ ప్రోగ్రెస్లో ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే చుట్టూ ప్రకృతిలో ఉండడమే కాదు నా లోపల కూడా ఉన్నాడు అది నెక్స్ట్ స్టెప్ అంతః బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మహానారాయణ ఉపనిషత్తులో ఉంటారు సో బాహ్యంలో జగత్తంతా విస్తరించి ఈశ్వరుడు ఉండాడు అంతమాత్రమే సరిపడదు మన హృదయంలో కూడా ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడే గలడు కన్ను చూస్తోంది చెవి వింటోంది చెవికి వినే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది మనస్సుకి మననం చేసే సామర్థ్యం బుద్ధికి ఆలోచించేటువంటి శక్తి సో ఈ విధంగా ఈ పచన శక్తి జఠరాగ్ని పచనం చేసేటువంటి సామర్థ్యం మనం ఎటువంటి ఆహారాలు తింటాం అన్ని రకాల జంక్ ఫుడ్ కూడా మనం భక్షిస్తుంటే కంప్లైంట్ చేయకుండగా అలాగ దాన్ని పచనం చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు లోపల కూర్చుని అంచేతనే మహానారాయణ ఉపనిషత్తులోనే ఆ మంత్రపృష్ణంలో వాక్యం ఉన్నది సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహారమజర కవి ఆ ఈశ్వరుడు ఉన్నాడే ఆయన కవి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అజరహ అంటే ముదుసలితనము పెద్ద వయస్సుని కానీ మృత్యువని కానీ లేనివాడు ఆయన లోపల కూర్చుని ఉన్నాడు ఉదరంలో కూర్చున్నాడు హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా కూర్చుని ఉంటే ఆయనే మళ్ళీ ఉదరంలో ఆయన జఠరాగ్ని రూపంగా కూర్చున్నాడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెఫ్రిజిరేటర్లో కూలింగ్ శక్తిగా ఉంటే హీటర్లో హీటింగ్ శక్తిగా ప్రకటన సో ఆ విధంగా ఆయన జఠరాగ్ని రూపంగా ఉదరంలో కూర్చుని మనం డంప్ చేసేటువంటి ఆహారాన్ని కూడా విసుక్కోకుండా ఓపికగా ఆయన పచ్చనం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తాడు ఏమైనాయి తినిది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు తిను అని అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎలా ఇస్తాడు వార్నింగ్ కంటే పచనం అయ్యి పూటకి కొంచెం తక్కువ పచనం చేద్దాం లాగానే ఫిఫ్టీ పర్సెంటే చేసి ఫిఫ్టీ పచనం చేయకుండా వదిలేస్తాడు చూడోసారి వీడు చేస్తాడు మనం గెలగలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు కడుపులో పోట్లు వచ్చేసి మహా అనుభవిస్తాం అప్పుడు మళ్ళీ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తిని ఆహారం విషయంలో కొంత శ్రద్ధ వహిస్తాం కాబట్టి ఈ విధంగా బాహ్యమునందే కాదు ఆంతరములో కూడా ఈశ్వరుడే కలడు అది నెక్స్ట్ స్టెప్ ఇంకా ఫైనల్ స్టెప్ ఏమిటంటే బాహ్యంలో ఆంతరంలో సర్వత్రా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు ఎవరో కాదు నేనే నా స్వరూపమే సోహం సో అనేది ఫైనల్ స్టెప్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ దీన్ని గాడ్ రియలైజేషన్ అంటారు సో మీరు వినుంటారు ఇన్ ది గుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని స్వామి రామతీర్థ యొక్క రచనలు సో అది ఫైనల్ స్టెప్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ అంటే తలమల్ని ఏమనుకుంటారంటే దేవుడు మన ముందు వచ్చి నిలబడతాడని అనుకుంటారు రియలైజేషన్ ఏమీ ఉండదు అలాగేమీ ఉండదు అంటే మరి ఉండదనే వాళ్ళు చెప్పారంటే ఒకప్పుడు ఏమవుతుందంటే మనం ఏ రూపంలో దేవుణ్ణి భావన చేస్తామో ఆ రూపం మన ముందు కనపడుతుంది సో ఆ రకంగా కూడా భావన ఆ రకంగా కూడా అవుతుంది డజన్ మ్యాటర్ బట్ ది రియల్ గాడ్ రియలైజేషన్ అన్నది హృదయంలో ఆత్మరూపంగా తెలుసుకునుట అంటే అర్థం ఏమిటనమాట అహం హరి సర్వమిదం జనాదన నాణ్యత కారణ కార్యజాతం ఇప్పుడు నేను ఉన్నాను నేను ఆరాధించే శ్రీహరి గలడు సర్వమిదం నా ముందు అనేక అంశములతో విస్తరించి ఉన్నటువంటి ఈ జగత్తు గలదు మరి మూడు ఉన్నాయి కదా అంటే ఈ మూడు కూడా ఒకే జనార్దనుడు ఒకే శ్రీహరి శ్రీహరి కంటే భిన్నంగా వేరే కారణములు కానీ కార్యములు కానీ లేనేలేవు ఇప్పుడు మామూలుగా మనం మన మనస్సు ప్రసరిస్తుందంటే కారణ కార్యభావంలో బాగా ప్రసరిస్తూ ఇది ఫలానాది కారణము దానికి ఇది కార్యము ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి వర్షం కార్యము కారణం ఏమిటి మేఘములు కారణము మరి మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సముద్రంలో ఏదో ఒక అట్మాస్ఫరిక్ సిస్టమ్ ఒకటి తయారైంది అక్కడ ఆ మేఘాలన్నీ నిర్మాణం అయ్యాయి అది ఆ అట్మాస్ఫరిక్ అది కారణము మేఘములు కార్యము మరి ఆ అట్మాస్ఫరిక్ సిస్టమ్ ఎలా తయారైంది అంటే సముద్రం నుంచి ఆ సూర్యుడు ఆ నీటి ఆవిరిని ఆవిరి చేశాడు ఆ విధంగా అక్కడ అట్మాస్ఫిరిక్ సిస్టమ్ తయారైంది కాబట్టి అది కారణం మళ్ళీ అలా ఎందుకు చేశాడు సూర్యుడు సముద్ర ఈ రకంగా ఎక్కడికక్కడ వీడు ఆ లోకల్ కాసెస్ చూసుకుంటాడు తప్ప అల్టిమేట్గా ఈ మేఘం వర్షించిన ఆ మేఘం సముద్ర జలాలతో తయారైన సూర్యుడు ప్రకాశించి నీటిని ఆవిరి రూపంగా మార్చిన ఈ సర్వ వ్యవస్థలు కూడా కారణములు కావచ్చు కార్యములు కావచ్చు మీరు ఏ పేరు పెట్టి ఎటువంటి కనెక్షన్స్ పెట్టినా ఇవన్నీ కూడా ఒకే ఈశ్వరీయ శక్తి వలన సంపన్నమగుచున్నవి కాబట్టి మిటీరియాలజిస్ట్ ఈ కారణ కార్యభావాన్ని లెక్క వేసుకుంటూ పోతాడు దీనికి అధికారణము దానికి అధికారణము అంటూ యొక్క లెక్కల్లో అనేక లింక్స్ ఉంటాయి కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ కానీ ఆత్మస్వరూప సాక్షాత్కారం పొందిన వాడి లెక్కల్లో ఇన్ని లింకులేముండవు ఒకే కాజ్ ఆ కాజు ఈశ్వరుడే ఎఫెక్ట్ కూడా ఈశ్వరుడే కారణకార్య జాతము ది ఎంటైర్ గేమట్ ఆఫ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఈజ్ ఇండీడ్ వన్ గాడ్ ఎలో ఆ విధమైనటువంటి సాక్షాత్కారాన్ని ఆత్మజ్ఞాని కలిగి ఉంటాడు సో వాసుదేవ సర్వమితి సకల మిద మహంచ వాసుదేవ ఇవన్నీ విష్ణు పురాణంలో కొటేషన్స్ ఈ సర్వము వాసుదేవుడు నేను వాసుదేవుడు అంటే ఎలాగుంటుందంటే ఈ ఈ శరణాగతి జ్ఞాన యొక్క శరణాగతి ఎలా ఉంటుంది చాలా సార్లు చెప్పుకున్నా అయినా నేను అంటే దాన్ని వేరువేరు భావజ వేరువేరు యాంగిల్స్ లో చెప్తూ ఉంటాను సో ఆరంభంలో నేనున్నాను జగత్తుంది ఈ నన్ను ఈ జగత్తుని సృష్టించినే ఈశ్వరుడు గలడు కానీ క్రమంగా ఎప్పుడైతే వీడు ఆధ్యాత్మికంగా వికాసాన్ని చెందుతూ పోతాడో కొంతకాలానికి సాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఎలా ఉంటుంది సాక్షాత్కారం యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది నేను ఈశ్వరుడి వేరుగా లేను ఈ జగత్తు కూడా ఈశ్వరుడు వేరుగా లేదు కేవలము ఈశ్వరుడు మాత్రమే గాడు నేను ఈశ్వరుని వేరుగా భాషించటం అజ్ఞానం చేత ఈశ్వరుని కంటే భిన్నంగా స్వతంత్రమైన సత్త గలదిగా ఈ జగత్తు భాషించడం కూడా అజ్ఞానం చేత అజ్ఞానం చేత ఏది భాషిస్తుందో అది వాస్తవంగా ఉండనే ఉండదు కాబట్టి ఈశ్వరుని భిన్నంగా జగత్తు లేదు ఈశ్వరుని భిన్నంగా నేను లేను కాబట్టి ఇంకా ఉన్నది ఏమిటి ఈశ్వరుడు ఒక్కడే సర్వం ఎత్కించే జగత్యాం జగత్ సో ఆ విధమైనటువంటి సాక్షాత్కారాన్ని జ్ఞాని కలిగి ఉంటాడు సో వాసుదేవ సర్వమితి వాసుదేవ అంటే నేను కొంత మీకు వివరించి ఉన్నాను వాసు దేవశ్చ వాసుదేవ మొట్టమొదట అర్థం పౌరాణికార్థం వసుదేవుని కొడుకు అదే అది మీకు తెలుసున్నదే అది పక్కన పెట్టండి దార్శనిక దృష్టికోణంలో చూసినప్పుడు వాసు దేవ రెండు పదాలు వాసు అంటే సకల జగములకు జగత్తులకు అధిష్టానము ఈ సకల జగత్తునకు అధిష్టానము అలాగైతే ఆభరణ ప్రపంచానికంతకీ బంగారమో వస్త్ర ప్రపంచానికంతకీ కాటన్ పత్తియో పత్తి కాటన్ వస్త్రాలు అనుకోండి మీరు ఏదైనా దృష్టాంతం చెప్తే దానికి తగ్గట్టుగా చూసుకోవాలి మరి మరి తె కాటన్ మాట వెళ్తే అనుకోవడం కాబట్టి వస్త్ర ప్రపంచానికంతకీ పత్తియో జలములో వచ్చే వికారములు క్యారటములు తరంగములు బ్రేకర్సు తర్వాత ఏమో నూరగలు బూడగలు ఇటువంటి జల వికారములన్నిటికీ అధిష్టానము జలము అదేవిధంగా నామరూపాత్మకమైన జగత్తునకంతకు అధిష్టానము ఒకే ఒక పరమేశ్వరుడు సద్గు సద్ఘనము సద్ఘనుడు ఉనికి రూపంగా సకల జగత్తుకు అధిష్టానమై ఉన్నాడు కనుక ఆయనకు వాసు అని పేరు అయితే సత్ ఉనికి అనగానే మనకి వెంటనే జడమైన ఉనికియా అనే భ్రమ కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి అసలు ఆ ఉనికి మన సైకాలజీలో చాలా దృఢంగా పాతుకుపోయి ఉంటుంది మనం గుర్తుపట్టాలి ఇప్పుడు ఉదాహరణకి అలా నా ఇల్లు ఎక్కడుందని అడిగాను అనుకోండి అడిగితే ఒక ల్యాండ్మార్క్ చెప్తారు ఏమిటి ల్యాండ్మార్క్ ఏమిటి అంటే అది దృఢమైన ఉనికి అలా అక్కడ ఉంటుంది అది ఉండడమే దాని లక్షణం అది ఎక్కడికి పోదు దాని ఉనికిలో మార్పులు చేర్పులు ఏం రావు అటువంటి దాన్ని ల్యాండ్ మార్కు చెప్తారు అంతే కదా ఉదాహరణకి పూర్వం మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు నామాల గుండు ఎక్కడండి మీ ఇల్లు మహా మహాశయ అంటే నామాల గుండు దగ్గర మా ఇల్లు అని అంటే గుండు అది పెద్ద రాతి గుండు అలా ఉంటుంది అది అటువంటి ఉనికి అంటే నిశ్చలమైన ఏ రకమైనటువంటి వికారములు మార్పు వికారము అంటే మార్పు మార్పులు లేని స్థిరమైన ఉనికి ఇప్పుడు పర్వతము అంటారు పర్వతం అంటే ఏమిటండి అది ఒక గొప్ప ఉనికి ఒక సత్ సో ఈశ్వరుడు అటువంటి సద్గనుడు అని ఎప్పుడైతే అన్నారో మనకి వెంటనే సందేహం కలుగుతుంది ఓహో అలాగా ఆయన సద్ఘనుడా సద్రూపుడా అయితే జడుడై ఉంటాడేమో ఎందుకంటే మనకి అనుభవంలో ఈ సత్ జడరూపంగా అనుభవానికి వస్తుంది అది జడము ఏ కదలిక ఏం లేకుండా అలా ప్రాణరహితంగా పడి ఉంటుంది దేవుడు కూడా అలాంటి అనే డౌట్ వస్తే అబ్బాయి అలా కాదు ఆయన ఎటువంటి ఉనికి అంటే చిద్రూపమైన ఉనికి చిద్ఘనమైన ఉనికి దేవ స్వయం స్వరూపుడు ఈ సృష్టిలో స్వయం ఉనికి ఒకటే గలదు అదియే నేను సో అక్కడి నుంచి సతే చితు చితే సత్ అనే జ్ఞానం నుంచి ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకునుట అనే ప్రణాళిక నిర్మాణం అవుతుంది సో ఆ విధంగా ఆయన సద్రూపుడు మాత్రమేగాక చిద్రూపుడు కూడా స్వయం ప్రకాశస్వరూపుడు దేవ స్వదేవ అంటే స్వయం ప్రకాశస్వరూపుడు అనే ఆ విధంగా వాసుదేవ అయితే వాసుదేవ అది రెండో అర్థం ఇక చిన్న అర్థం మూడో అర్థం కూడా ఉంది ఇది భాగవతంలో చెప్పారు సత్వం విశుద్ధం వసుదేవ సంజ్ఞితం పరిశుద్ధమైన హృదయానికి వసుదేవ అని పేరు ఆ పేరు అలా ఉంది అదొక టెక్నికల్ నేమ్ ఎక్కడైనా సరే శుద్ధమైన హృదయం ఉన్నట్లయితే అది దానికి వసుదేవ అని పేరు అటువంటి శుద్ధమైన హృదయంలో ప్రకటమయ్యే ఆ చైతన్య స్వరూపుడు గనుక ఈశ్వరునకు వాసుదేవ అని పేరు వసుదేవే భవ వాసుదేవ వసుదేవే శుద్ధమైన అంతఃకరణమునందు భవ ప్రకటమగువాడు గనుక ఆ ఈశ్వరుకు వాసుదేవ అని పేరు ఇప్పుడు శుద్ధమైన అంతఃకరణము అంటే ఏమిటి వాసనారహితమైన అంతఃకరణమే శుద్ధమైన అంతఃకరణ ఇప్పుడు శుద్ధమైన వాతావరణము ప్యూర్ అట్మాస్ఫియర్ ఇప్పుడు అంతటా కూడా అట్మాస్ఫియర్ కలుషితం అయిపోయింది పొల్యూట్ అయిపోయింది అనే ఒక సమస్య మనకి సమాజంలో కనపడుతుంది కదా ఏమిటి శుద్ధమైన అట్మాస్ఫియర్ అంటే ఏమిటి అక్కడ సెంటు వాసనలో ఏమైనా వేస్తాయనే అభిప్రాయమా అదేమీ కాదు మనకి మామూలుగా ఈ ఉంటాయి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇలాగంటి ఈ వెహికల్స్ ఫ్యూమ్స్ని వచ్చినటువంటి పొల్యూటెంట్స్ అంటే కాలుష్య కాలు కాలుష్యాన్ని కలిగించేటువంటి కెమికల్ గ్యాసెస్ తర్వాత పార్టికల్స్ కూడా ఉంటాయి అంటే ధూళి ధూళికణములు మొత్తం వాతావరణంలో వ్యాపించి ఉంటాయి ఇదే పొల్యూషన్ మరి శుద్ధమైన వాతావరణం అంటే ఏమిటి ఇటువంటి ధూళికణములు ఏమీ ఉండరాదు తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ మొదలైనటువంటి పాయిజనస్ గ్యాసెస్ అవేమీ ఉండవు అటువంటి వాతావరణాన్ని శుద్ధమైన వాతావరణము అంటారు సరిగ్గా అదే పరిస్థితి అంతేగాని శుద్ధమైన వాతావరణం అంటే గులాబీ సెంట్లు అవి చిమ్మిన వాతావరణం అని కాదు ఈ దోషములు ఏమీ లేని వాతావరణానికి శుద్ధమైన వాతావరణము అనిపారు ఈ గులాబీ సెంట్ని చూసారా అది అది ఇలా శరీరానికి రాసుకున్నారనుకోండి అరగంట తర్వాత ఏమవుతుంది అది అది చాలా కలుషితంగా తయారవుతుంది చందనమను ఉంటుంది అది సీసాలో ఉన్నంతసేపు చాలా మధురంగా బాగుంటుంది పరిమళభరితంగా ఉంటుంది అది సీసాలోంచి తీసి ఎక్కడో ఎక్కడో రాసుకుంటే ఏమవుతుందో పావు ఉంటాయే అది కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి సుగంధం కాదు పాయింట్ క్లీన్ అంటే శుద్ధమైనది అంటే ఏ రకమైన కాలుష్యము లేని అదేవిధంగా అంతఃకరణము శుద్ధము అంటే దివ్యమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయని మీరు అది కాదు అంతఃకరణ శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అంటే నా కించిదపి చింతయేది అంతఃకరణంలో ఏ రకమైన వాసనలు వికారములు ఉదయించకుండా ఉండుట ప్రశాంతంగా నిర్ నిర్మలమైన ఆకాశంలా అంటే మేఘాలతోటి కప్పివేయబడిన ఆకాశంలా కాకుండా స్వచ్ఛమైన నిర్మలమైన ఆకాశం నిర్మలమైన ఆకాశంలో ఏముంట ఏమీ ఉండవు ఏమి దాని ప్రత్యేకత అదే ఉంటుంది అదేవిధంగా అంతఃకరణము అలాగా నిర్మలమైన ఆకాశంలా ఉంటుంది దాన్ని అనుభవానికి తెచ్చుకో తగ్గ విషయమే కానీ దీంట్లో వర్ణించేది ఇంత మాత్రమే కుదురుతుంది కాబట్టి అంతఃకరణల్లో వికారాలు ఏముండవు అంతఃకరణంలో వికారం వస్తే ఆ వికారమే ఇంద్రియాల ద్వారా ప్రకటమవుతూ ఉంటుంది ఇంద్రియములు అంటే కళ్ళల్లో ప్రకటమవుతుంది వాక్కులో ప్రకటమవుతుంది చేష్టలలో ప్రకటమవుతుంది అంతఃకరణలో వచ్చిన వికారమే అటువంటి వికారము అంతఃకరణంలోనే రాకు రాలేదనుకోండి అప్పుడు వాక్కు చేష్ట చూపు అన్నీ కూడా సమానంగానే ఉంటాయి కాబట్టి అంతఃకరణలో ఎటువంటి వికారము రాకుండాట అది శుద్ధమైన అంతఃకరణ అయితే అసలు వికారం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్న వికారము ఒక వాసన ఉంటుంది లోపల డీప్ రూటెడ్ ఇంప్రెషన్ వాసన ఆ వాసన నుండి వికారం బయలుదేరుతుంది కాబట్టి వికారాలు రాకుండా ఉండాలంటే వాసనలు లేకుండా ఉండాలి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్య ఇవన్నీ వాసనలు ఈ వాస కామవాసన ఉందనుకోండి కోరికలు పుడుతూ ఉంటాయి ఆ వాసన నుంచి సో ఈ విధంగా ఈ అరిషడ్ వర్గము ఉంటారు ఈ వాసనలో ఈ ఆరు రకముల వాసనలు ఎప్పుడైతే హృదయంలో ఇంచుమించు లేకుండా అయిపోతాయో అప్పుడు అటువంటి హృదయంలో మీకు వికారములేముండవు ఇక్కడికేవో ఘటనలు ఘడి ఘటిల్లుతో ఉంటాయి కానీ మన మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా నిర్వికారంగా ఉండిపోతుంది అటువంటి అంతఃకరణానికి శుద్ధమైన అంతఃకరణము అని పేరు దానికే ఒక టెక్నికల్ నేమ్ వసుదేవ సంజ్ఞితం సత్వం విశుద్ధం సంస్కృతంలో సత్వము అంటే అంతఃకరణము అర్థం సో విశుద్ధమైన అంతఃకరణానికి వసుదేవ అని అటువంటి అంతఃకరణలో మీకు ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రకటమవుతాడు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్ కాన్షియస్నెస్ అంటారు యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ గాడ్ దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటే చాలామంది అనుకుంటారు గాడ్ కాన్షియస్నెస్ కావాలంటే దేవాలయానికో ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు లేకపోతే ఇంక దేవాలయం అయితే పర్వాలేదు లోకల్గా ఉంటుంది కనుక వెళ్తాం పరాయి ఊళ్ళో ఉందనుకోండి ఇప్పుడు బస్సు ట్రైను ఎక్కి వెళ్ళాలి బోల్ అంతా రష్ అది పోనీ పరాయి ఊళ్ళో ఉంటే బస్సు ఎక్కే వెళ్తాం అనుకోండి వైకుంఠంలో ఉందంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మరీ కష్టం సో ఆ విధంగా అది కాదు గాడ్ కాన్షియస్నెస్ అంటే గాడ్ కాన్షియస్నెస్ అంటే మనం ఎక్కడున్నామో ఎప్పుడున్నామో మన చుట్టూ ఎలా ఉన్నామో ఆ సర్వమునందు కూడా ఆ దేశమునందు ఆ కాలమునందు ఆ పదార్థముల ఎందు మనం ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతా దీన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు ఇప్పుడు బిచ్చగాడు కనపడ్డాడనుకోండి వాడి ఎందు మీరు ఈశ్వరుణ్ణి దర్శిస్తే దట్ ఈస్ గాడ్ కాన్షియస్నెస్ సో ఈ విధంగా సర్వ గులాబీ పువ్వు చూశారనుకోండి దాంట్లో ఈశ్వరుని యొక్క మహిమ మీకు అనుభవానికి వస్తే దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అంట సో ఈ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఆ స్థితి దాన్ని ఈశ్వరీయ చైతన్యము దీనికే కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టారు ఆయన పేరు అంటే నీకు మొత్తం లోకం కృష్ణుడు ఆయన ఆ పేరు పెట్టడం వెనకాలన్నా రహస్యం చెప్తున్నా నేను ఆ సంస్థ గురించి ఇప్పుడు నేనేం చెప్పట్లా ఆ సంస్థ గురించి అనట్లా ఎందుకంటే నిజానికి కృష్ణా కాన్షియస్నెస్ అనే పదము అది భాగవతం నుంచి వచ్చింది సో ఆ గాడ్ కాన్షియస్నెస్ ఈశ్వరీయ చైతన్యం నేనే ఈశావాస్యమితం సర్వం ఎత్కించే జగత్యాన్ జగత్ అన్న చోట ఆ గాడ్ కాన్షియస్నెస్ గురించి చెప్పినటువంటి వాక్యం అది ఈశావాస్యోపనిషత్తు సో ఇప్పుడు మనము వాసుదేవ సర్వమితి అనే పదానికి కూడా అదే అర్థం సర్వం వాసుదేవ అంటే గాడ్ కాన్షియస్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ దెర్ ఈజ్ నో ఫ్రండ్ అండ్ దెర్ ఈజ్ నో ఫోన్ దెర్ ఈజ్ ఓన్లీ డివినిటీ అటువంటి ఆ కాన్షియస్నెస్కి ప్రకటన అవ్వాలి హృదయంలో అది ఎప్పుడు ప్రకటమవుతుంది హృదయము నిర్వాసనము అంటే వాసనలు లేనిది ఆ వికారములు లేనిది ఎప్పుడవుతుందో అప్పుడే హృదయంలో ఆ గాడ్ కాన్షియస్నెస్ ప్రకటమవుతుంది అటువంటి జ్ఞాని వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఇప్పుడు దుర్లభ అంటే దురుకుట కష్టము సుదుర్లభ అంటే అటువంటి మహాత్ముని యొక్క సంగము లభించటం మరింత కష్టము చాలా కష్టము ఎందుకంటే మహాత్ముడు చాలా విరళంగా ఉంటాడు అంటే చాలా అరుదు విరళము సంస్కృతంలో చాలా అరుదైన వ్యక్తి మహాత్ముడు అన్నమాట అంటే గాడ్ కాన్షియస్నెస్ ఉన్న మనిషి చాలా అరుదైన మనిషి మీకు సమాజంలో అంతటా కూడా రాగద్వేషముల కాలుష్యము కలిగిన చిత్తంతో ఉన్నవాళ్ళు కనపడతారు తప్ప రాగద్వేషాలకు అతీతంగా విశుద్ధమైన అంతఃకరణంతో అటువంటి గాడ్ కాన్షియస్నెస్తో ఉన్నటువంటి మనిషి కనపడటం చాలా చాలా అరుదు ఇక్కడ రహస్యం ఏంటంటే వాసుదేవుడు అరుదు కాదు వసుదేవుడు దుర్లభుడు కాదు ఎందుకని వాసుదేవ సర్వం ఈ సృష్టిలో ఉండే ప్రతి కణంలో వాసుదేవుడే వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు దుర్లభుడు కాదు అని ఈశ్వరీయ చైతన్యం కలిగిన వాడు గాడ్ కాన్షియస్నెస్ కలిగిన మనిషి మటుకు దుర్లభుడే ఇప్పుడు మీకు దేవుడునే దర్శనం దేవుణ్ణే తెలుసుకోవాలంటే దేవుడు కావాలంటే మీరు ఏమి కష్టపడక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే మీరు ఉన్న చోటే దేవుడు ఉన్నాడు కానీ సర్వము ఈశ్వరుడే అని తెలిసిన జ్ఞాని కావాలంటే మాత్రం అటువంటి జ్ఞాని యొక్క దర్శనం కావాలంటే మాత్రం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది సో ఇప్పుడు దేవుడు పూర్వం భగవాన్ రమణ జీవించి ఉన్న రోజుల్లో దేవుడు దర్శనం చేసుకోవాలనుకుంటే మీ ఊరు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ దేవుని యొక్క దేవుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకున్న మహాత్ముడి దర్శనం కావాలంటే రైలో ఏదో ఎక్కి తిరువణామలో వెళ్ళాల్సి ఉంది అలా వెళ్ళి దర్శనం చేసొచ్చి సో ఆ విధంగా మహాత్ముని యొక్క దర్శనము అత్యంత దుర్లభము సో స మహాత్మా సుదుర్లభ అంటే ఆ శ్లోకంలో ఉండే ఆ అందము ఆ కవిత సౌందర్యాన్ని మీరు గుర్తించారో లేదో అందుకోసం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఈశ్వరుడు దుర్లభుడు కాదు ఈశ్వరుడు సులభుడు సర్వవ్యాపకుడు కనుక కానీ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వము ఈశ్వరుడే అని తెలిసిన మహాత్ముడు మటుకు చాలా దుర్లభుడు సో మహాత్ముని యొక్క దుర్లభత్వము ఇంత అంతా కాదు ఇంకేతనే ఇంట్లో నారదభక్తి సూత్రాల్లో సూత్రం ఒకటి ఉంది నారదభక్తి సూత్రాలనే ఒక అందమైన గ్రంథం ఒకటి నారద మహర్షి సూత్రాలు రాశాడు అని ప్రసిద్ధి సో నారద మహర్షి అంటే మరి ఆయన భూలోకంలో సిటిజన్ కాదు కదా ఆయన దేవ ఋషి ఈ భూలోకంలో ఉండే ఋషి కాదు మరి ఆయన అక్కడెక్కడో కూర్చొని రాసి ఇక్కడ దాన్ని ప్రచురించాడా అలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు అలా ప్రసిద్ధి భక్తి సూత్రంలో నారద భక్తి సూత్రంలోని ప్రసిద్ధి స్వామి శివానంద మహారాజు కూడా నారద భక్తి సూత్రాల మీద ఒక గ్రంథం రాశారు తర్వాత ఎవళ్ళెవళో మహాత్ములు స్వామి అఖండానందీ మహారాజు నారదభక్తి సూత్రాలపై ఒక గ్రంథాన్ని రాశారు అలాగే ఎవ ఎవలెవడలో పెద్దలు మన శ్రీ శ్రీ రవిశంకర్ని ఒక ప్రసిద్ధమైన మహాత్ములు ఉన్నారు ఆయన కూడా నారదభక్తి సూత్రాల మీద ఒక గ్రంథాన్ని రాశారు అలాగే రజినీష్ ఓషో అని ఒక ఆయన నుండి ఆయన కొంత కాంట్రవర్షియల్ ఫిగరు బట్ స్టిల్ ఆయన నారద భక్తి సూత్రాల మీద శాండీల్య భక్తి సూత్రాల మీద ఏదో ఒక భక్తి సూత్రాల మీద వ్యాఖ్యానం ఒకటా సారి హిందీలో వాటెవర్ సో చాలా ప్రసిద్ధమైనటువంటి భక్తి సూత్రాలు దాంట్లో సూత్రం ఒకటి ఉంది అదేమిటంటే మహత్సంగ దుర్లభ అగమ్య అమోఘ అంటే స మహాత్మాసు దుర్లభ అని కదా మనం చూస్తూ ఉంటా మహాత్ముడు మహాత్ముడు అంటే మహాన్ ఆత్మా సహ పెద్ద హృదయము గలవాడు పెద్ద హృదయము మహాత్ముడికి ఆపోజిట్ ఏమిటి అల్పాత్మ అది చిన్న హృదయము గలవాడు అంటే ఇప్పుడు ఈ ఈ దేహమే నేను అని పరిచ్ఛిన్నమైన దేహంతో అధ్యాస దేహమునందు అహం మమ అనే అభిమానం గలవాడు స్థూల దేహానికి పరిమితమై ఉంటాడు ఈ మనస్సు ఈ మనస్సులో వచ్చే సుఖ దుఃఖములు ఇవి నేను నావి అనుకున్నవాడు కేవలము సూక్ష్మదేహానికి పరిమితమై ఉంటాడు కారణ దేహము ఇది వేదాంతుల యొక్క ప్రక్రియ సో ఈ మనస్సునందు దేహమునందు అహం మమాభిమానము దేని వల్ల వచ్చింది ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానం వల్ల వచ్చింది సో ఆ అజ్ఞానానికే మరో పేరు కారణ శరీరము సో నేను అజ్ఞానిని నేను అజ్ఞుడను అల్పుడను అయోగ్యుడను జీవుడను అల్పుడను భద్రత లేనివాడను సుఖము లేనివాడను అని మానవుడు ఈ విధమైనటువంటి ఒక విశ్వాసంలో జీవిస్తూ ఉంటారు సో అది అజ్ఞానము అని పేరు అటు ఆ విధంగా అజ్ఞానంతో తాదాత్మ్యం చెందటము అది కారణదేహాధ్యాస అంటారు అధ్యాస అధ్యాస అంటే దాంతో ఐడెంటిఫై అవుతూ ఉండటం సో ఈ విధంగా స్థూల సూక్ష్మ కారణదేహములతోటి ఏ రకమైన తాదాత్మ్యము లేకుండగా శుద్ధ చిద్రూపుడుగా ఉండేటువంటి ఆ జ్ఞాని ఆయన్ని మహాత్మ అది మహా స్థూల సూక్ష్మ కారణదేహముల యొక్క అధ్యాస నుంచి బయటపడి వాటికి అతీతంగా ఉండే జ్ఞాని మహాత్మా అనబడును సాధారణంగా స్థూలదేహంతో సూక్ష్మదేహంతో కారణదేహంతో ఐడెంటిఫై ఉండేటువంటి జనులు అజ్ఞానులు వాళ్ళు అల్పాత్మ అనబడతారు సో నావాడు పరాయి నేను నాది ఇతరము సో స్వా పరా సో ఇటువంటి చిన్న మనస్సు కలిగిన వాడు అల్పాత్మ వర్సస్ విశాలమైన హృదయం గలవాడు మహాత్మా ఇది మీరు వినే ఉంటారు ఈ శ్లోకం తరచు చెప్పిదే అయం నిజ పరో గణనా లఘుచేతసాం ఉదారచనితానాంతు వసుధైవ కుటుంబకం అది మహాత్ముని యొక్క ఒక పరిభాష అంటే అల్పమైన మనస్సు గల వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఇది నేను నా నావాడు స్వపర స్వాపర స్వపరభేదము ఆ స్వపరకివో రకరకాల డెఫినేషన్స్ అని బట్టి స్వపరభేదము సో మన ఇండియన్ సొసైటీ మీరు చూసినట్లయితే ఉనికి పేరుకి ఇండియన్స్ అనుకోవడమే కానీ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ రేస్ అన్ని రకాలుగాను మొక్కలు మొక్కలుగా లెఫ్ట్ అండ్ రైట్ హారిజాంటల్గా వెర్టికల్గా బ్రేక్ అయి ఉంటుంది లేదా స్వాపర భేదం చాలా అధికంగా ఉంటుంది సో ఈ విధంగా అల్పమైన మనస్సు గల వాళ్ళు స్వాపర అనే లెక్క వేసుకుంటూ కూర్చుంటారు వెరాజ్ ఉదారచరితానం చాలా విశాలమైన హృదయం కలిగిన మహాత్ములు ఎలా ఉంటారంటే వసుధైవ కుటుంబకం ఈ వసుధైవ కుటుంబకం మాట అక్కడి నుంచి వచ్చింది సో ఈ జగత్తంతా కూడా ఒకే కుటుంబము ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణులు కూడా కేవలం మనుష్యులే కాదు పశుపక్ష్యాది ప్రాణులు కూడా ఆ కు నా కుటుంబంలో వాళ్లే నా వాళ్లే నాకంటే భిన్నంగా ఏదీ లేని లేదు సర్వము ఆత్మయే సో ఆత్మావా ఇదగం సర్వం ఈ సర్వము ఆత్మయే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే నా స్వరూపమేమి ఎగ్జిస్టెన్స్ ద బీయింగ్ సద్రూపుడు నేను ఉన్నాను అవి ఉండడం నా స్వరూపం మరి జగత్తులో ప్రతి పదార్థం యొక్క స్వరూపమేమి ఉండడం నేను ఉన్నాను జగత్తు ఉన్నది ఇంతవరకు అందరికీ అనుభవంలో ఉన్న విషయం దేవుడు ఉన్నాడు అన్నది దీని నుంచి వచ్చింది బట్ మనకి వెంటనే అనుభవానికి వచ్చేది నేను ఉన్నాను జగత్తు ఉన్నది ఇప్పుడు ఏమైంది ఎగ్జిస్టెన్స్ అంటే ఆ ఉన్నది ఉనికిని మనం రెండు మొక్కలు చేసాం దీన్ని శ్రీరామకృష్ణ వారు చక్కటి దృష్టాంతం ఇచ్చారు నది ప్రవహిస్తూ ఉంటుంది గంగానది వీడేం చేస్తాడంటే స్నానం చేయడానికి అనుకూలంగా ఉండడం కోసం ఒక బ్యాంబూ ఒకటి అడ్డంగా కడతాడు ఆ ప్రవాహానికి కొంచెం లోతులో గట్టుకి అదే ఒడ్డుకి దగ్గరలో బ్యాంబూ బ్యాంబూ అంటే వెదురు గడ అయితే ఒక స్తంభంలాంటిది అడ్డంగా కడతాడు కడితే ఇప్పుడు ఏమైంది ఈ విశాలమైన గంగానది రెండు ముక్కలైనాయి ఒకటి ఆ ముక్కకి యువతల ఆ పోల్కి యువతల ఇంకొకటి ఆ పోల్కి అవతల ఆ విధంగా మనం ఏం చేసామంటే నేను ఉన్నాను అంటే నేనంటేటి ఉన్నాను ఉనికి జగత్తు ఉన్నది అదేవిటి అది ఉనికి కాబట్టి ఉనికిలో ఓ పోల్ అటు పెట్టాం ఏమిటి ఆ పోలు అహంకారం ఈ పోల్కి యువతల ఉన్నది నేను ఈ పోల్కి అవతల ఉన్నది జగత్తు ఈ పోల్ తీసేసారనుకోండి నదిలో పోల్ తీసేసారనుకోండి అప్పుడు నదిలో రెండు విభాగాలు ఎలా వాస్తవంగా లేవో పోల్ పెట్టినప్పుడు కూడా లేవు అన్నట్టుగా భ్రమ కలిగింది అదేవిధంగా ఈ అహంకారాన్ని కనుక మీరు తీసి పక్కన పెట్టేస్తే అహంకారము మమకారము ఈ రెండూ తీసి మీరు పక్కన పెట్టేస్తే ఆ స్థితిని శ్రీకృష్ణుడు బ్రాహ్మీ స్థితి అని వర్ణించాడు యశా బ్రాహ్మీ స్థితి సో నిరహంకార మమక అహంకార మమకారములు లేని సో నిర్మమహ నిరహంకార ఆ స్థితియే బ్రాహ్మీ స్థితి అంటే వాడు మహాత్మ వాడి యొక్క హృదయము ఎంత విశాలము అంటే నా యొక్క ఉనికి నా ఎగ్జిస్టెన్స్ ఎంత విశాలము అంటే మొత్తం సకల జగత్తు కూడా నా ఎగ్జిస్టెన్స్లో అంతర్గతమైపోతుంది అంతటి విశాలమైన ఆత్మస్వరూపాన్ని కలిగి ఉండడము అది మహాత్మ సమహాత్మ ఇటువంటి మహాత్ముడు దొరకడం చాలా కష్టం ఎందుకంటే సంగము అవసరం మహాత్ములతోడి సంగము కావాలి ఇప్పుడు మీరు పేకాట రాయిలతోటి స్నేహం చేశారనుకోండి ఏ క్లబ్బులోనూ మెంబర్గా అయ్యి మీరు కూడా ఆ పేకాటే నేర్చుకుంటారు లేకపోతే ఈ చిట్టు స్టార్ట్ చేస్తారు పది మంది ఇరవై మందిో కలిసి మనందరం కలిసి చిట్టు వేసుకుందాం మనం చిట్టి చిట్టి అంటారు మొదలు పెడతారు ఆ రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నాం లెక్క పెడుతూ ఉన్నాం లాటరీ తీస్తు ఉన్నాం ఎవరికో ఇస్తూ ఉండడం అలాగా ఏదో చాలా గొప్ప కార్యాన్ని చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు ఘోరంగా దెబ్బలాడుకుంటారు అదిగో నీకెందుకు రావాలి నాకెందుకు రాకూడదు అటువంటి సంఘము దాంట్లో ప్రవేశించకూడదు అటువంటి సంఘం సరైన సంఘం కాదు ఇలాంటి సంఘాలు చాలా ఉంటాయి సంఘము సంస్కృతి పదం మామూలుగా దీన్ని సంఘము అనుకునేది కాదు సంఘం అని కూడా పేరు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు కానీ సంఘము అంటే వాళ్ళతో స్నేహం చేయటం వాళ్ళతో కలిసిమెలిసి ఉండటము దాన్ని సంఘము అంటారు అటువంటి సంఘము మనలో చాలా చక్క చాలా చెడు సంస్కారాలని నింపుతుంది సో మనం ఎటువంటి సంఘము ఉండకూడదు నిస్సంగంగా ఉండాలి కానీ ఆ నిస్సంగానికి దారితీసేటువంటి సంఘం ఏమిటి సత్సంగము సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మలతత్వం సో మీరు నిస్సంగంగా ఉంటే ఆ నిర్మలమైన శుద్ధమైన ఆత్మతత్వం ప్రకాశిస్తుంది మరి నిస్సంగంగా ఎలా ఉండాలి అంటే సత్సంగం చేస్తే నిస్సంగం అంటే మహాత్ములతో సంగము చేయాలి అంటే మహాత్ముల యొక్క సన్నిధిలో సమయాన్ని గడపాలి అంటే శ్రవణం చేయటం అది సత్సంగమే ఒకప్పుడు శ్రవణంతో సరిపెట్టేయడం కాకుండా మహాత్ములతో కలిసిమెలిసి ఉండడం దాంతో మీకు ఏమైనా తెలుస్తుందంటే మహాత్ముడి యొక్క ప్రవృత్తి ఎలా ఉన్నది ఆయన ఎలా భోజనం చేస్తే అలా చేస్తున్నాడు మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు మనకు అన్నీ తెలుస్తూ వారి ప్రవృత్తిని బట్టి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది వారు చెప్పి పాఠాన్ని బట్టి నేర్చుకునేది ఏదో ఉంటుంది వారి ప్రవృత్తిని బట్టి మనం ఎంతో నేర్చుకోవచ్చు మేము పుచ్చే స్వామీజీ చెప్పిన పాఠం నుంచి ఎంత నేర్చుకున్నాము అనే దానికంటే ఆయన చూసి నేర్చుకున్నది చాలా చూసి ఎంతో చాలా నేర్చుకోవడం జరిగింది అలా చూసి అంటే చూడాలి అంటే ఆ చుట్టుముట్టు ఉండాలి వారితో కలిసిమెలిసి ఉండాలి వారు స్థానంలో ఉండాలి వారితోటి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వారు చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉండాలి వారిలో ఒక ప్రవర్తన మనం గమనించిన వెంటనే దాన్ని పట్టుకోవాలి ఓహో ఇలాగనా ఇదే పద్ధతి అని వెంటనే గుర్తుపెట్టాలి సో ఈ విధంగా దీన్ని సత్సంగము అంటారు అటువంటి సత్సంగం చేసినట్లయితే మన హృదయంలో చక్కని పరివర్తన వస్తుంది అయితే ఇంకేమి ఆలస్యం చేసేద్దాము అంటే అసలు ముందు మహాత్ముడు దొరకడం కష్టం కదా స మహాత్మా సో మహత్సంగ దుర్లభ ఇది సూత్రం నారదభక్తి సూత్రం ఇక్కడ స మహాత్మా సుదుర్లభ అన్నదాన్నే మహర్షి మహత్సంగ దుర్లభ చాలా కష్టము మనకి సంసారుల సంఘమే దొరుకుతుంది తప్ప మహాత్ముల సంఘం దొరకడం కష్టం ఇప్పుడు ఓ సంసారి ఇంకో సంసారంతో సంఘం చేసేదనుకోని ఏమిటి ఉపయోగం వీడు దుఃఖంలో వీడు ఉంటాడు వీడు దుఃఖం వాడికి చెప్పాలి అప్పుడు వాడు నువ్వు నీ దుఃఖం ఎంత నా దుఃఖం నువ్వు ఎరగవు నా సమస్య నీకు అని ఆయన తన చిట్టాలుప్పేడంటే మనం అక్కడి నుంచి ఇప్పుడు ఎవరితోటో ఒక అయ్యా నా ఆర్థిక పరిస్థితి బాగులేదని మీరు అన్నారనుకోండి వెంటనే ఆయన ఏమంటాడు ఏమన్నా ఎంత చెట్టుకు గాలి మీ ఆర్థిక పరిస్థితి బాగుండే వాడు నా ఆర్థిక పరిస్థితి మరీ అద్వాళ్లగా ఉందంటాడు దాంతో ఎందుకంటే ముందే అలా చెప్పేస్తే ముందుకాలకు బల్దమ వేసేస్తే అయితే అప్పటికీ ప్రమాదం ఉంది కాబట్టి యొక్క ఈ సంగములు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎవడి దుఃఖం వాడికి యునీక్గా అనిపిస్తుంది నా లాంటి దుఃఖం ఇంకెవరికి లేదండి అనిపిస్తుంది ఇప్పుడు ఇద్దరికి కురుకులు వేసాయి ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కురుకులు వేసాయి ఒక ఆయనకి ఏదో ఎక్కడో నడ్డి మీద కురిపేసింది ఇంకొక ఆయనకి కాలు మీద వేసింది ఈయన ఈ మీద కురిపేసిన ఆయన కాలు మీద కురుపు పెద్ద సమస్య కాదా ఇంకా కాలు పక్కన పెట్టు తరగడా పెట్టు హాయిగా పడుకుని తెరపవచ్చు నడ్డి మీద కురిపే సమస్య పడుక్కోవడం కూడా కష్టం పొట్టమే పడుకో అస్తమానం నీ కురుపు అసలు ఏ సమస్య కాదని అంటాడు కాలు మీద కురిపేసిన అంటాడు మీద కురిపేస్తే నిన్నేం కొట్టిందా తిట్టిందా ఇటు చక్కగా ఇటు హ్యాపీగా తిరగచ్చు సినిమా కూడా వెళ్ళి రావచ్చు కాలు మీద కురిపేస్తే అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమైపోతుంది బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంది నటి మీద కురిపే ఏవీ కష్టం కాదు కాలు మీద కురిపే కష్టం అని ఇప్పుడు వీళ్ళిద్దరినీ మీరు ఎలా చక్రీ చేస్తారో చెప్పండి సంసారల యొక్క దుఃఖాలు ఇలాగే ఉంటాయి ప్రతి వాడికి కూడా తన దుఃఖమే ఈ జగత్తులో చాలా విలక్షణమైన దుఃఖము అని అనిపిస్తుంది అంచేతనే మనకు తెలుగులో ఇటువంటి భావాలు ప్రకటించే ఒక సామె పేత కష్టాలు పేతవి అని ఏదో ఇలాంటి కష్టాలు ఏదో ఓ మాట ప్రతివాడికి తనున్న పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనే ఫీలింగ్లో ఉంటాడు కాబట్టి ఒక సంసారి ఇంకో సంసారితో సంఘం చేస్తే ఒరిగి ఉండదు ఇద్దరు అలాగే భయాలుంటాయి ప్రతివాడికి భయం భయం వాడిది ఇన్సెక్యూర్గా ఉంటారు అటువంటి ఒక ఇన్సెక్యూర్ పర్సన్ ఇంకొక ఇన్సెక్యూర్ ఇప్పుడు దెయ్యం అంటే భయం ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి మామూలుగా రెండో వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు దెయ్యమంటే భయం అన్నంటే వాడికి అంత దాకా అసలు దెయ్యం ఆలోచన లేని వాడికి వెంటనే వాడికి ఇప్పుడు కొత్త ఆలోచన వాడు పుట్టి వాడు కూడా భయపడ్డం ప్రారంభిస్తాడు అప్పుడు ఇద్దరూ కలిసి కలిసి భయపడాల్సి ఉంటుంది కాబట్టి దెయ్యం అంటే భయం ఉన్నవాడు ఏం చేయాలి దెయ్యాన్ని శాసించి వాడి దగ్గరికి వెళ్ళాలి రా నీ దెయ్యం నేను వదులుస్తానని వాడి దగ్గరికి పోవాలి కానీ కాబట్టి సంగమంటూ చేస్తే మహాత్ములతో సంఘం చేయాలి దీనికి దృశ్యం ఎలా చెప్తారంటే ఇప్పుడు బక్కా మనిషి ఒక ఆయన ఉన్నాడు సన్నగా నేరసంగా ఉంటాడు ఉఫ్ పంటే పడిపోయేట్లా ఉంటాడు ఆయన స్నేహం ఎవళ్లతో చేయాలి పహిల్వాన్తోటి వస్తాదుతో స్నేహం చేయాలి అంతేగాని మరో బక్కాయంతో స్నేహం చేసేటప్పుకోండి ఎవడు ఇద్దరు కలిసి ఒకళ్ళు పట్టుకుంటే ఇద్దరు కలిసి కింద కాబట్టి బక్కాయన వస్తాదుతో స్నేహం చేయాలి అదేవిధంగా మనం సంసారంలో ఉండేప్పుడు మన హృదయంలో కామనలు భయాలు నిండి మనల్ని చాలా నిరుత్సాహపరిచేస్తాయి మనం చాలా నీరసపడిపోతాం అన్నీ ఉంటే డబ్బు ఉంటుంది మరొకటి ఇల్లు వాటిల్లే అన్నీ ఉండి కూడా నీరసంగా నిరుత్సాహంగా ఉంటాం అటువంటి మానసికమైన బలహీన స్థితిలో మనం ఉన్నప్పుడు సంసారం అంటే అలాగే ఉంటుంది మనము మానసికమైన దార్ఢ్యం గల స్నేహం చేయాలి అంటే ఎవడు మహాత్మ ఎందుకంటే మనస్సులో ఉండే కాలుష్యమే బలహీనత మనస్సు శుద్ధంగా ఉండటమే బలం స్వచ్ఛమైన నిర్మలమైన ప్రశాంతమైన మనస్సే బలమైన మనస్సు చాలా అలజడితో ఆందోళనతో నిండి ఉన్న మనస్సే చాలా బలహీనమైన మనస్సు కాబట్టి బలహీనమైన మనస్సు సంసారి బలమైన మనస్సు గల మహాత్ముడితో సంగం చేస్తే ఆయన సన్నిధిలో మన మనస్సుకు కూడా ఒక బలము నిర్మాణము మనోబలం వస్తుంది కాబట్టి మహత్సంగము మహాత్ములతోడి సంగము చాలా గొప్పది తప్పక మనం దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది కానీ అభ్యాసం చేద్దామంటే దొరకాలి కదా దుర్లభ దొరకడం కష్టం ఒకవేళ దొరికిందనుకోండి ఒకవేళ దొరికితే మటుకు దాన్ని విధులు పట్టుకోవాలి అగమ్య ఒకప్పుడు ఏమవుతుందంటే మహాత్ముడు సన్నిధిలోనే ఉంటారు కానీ మనం గుర్తుపట్టలేం ఆయన మహాత్ముడు అని తెలుసుకోవడం కష్టమవుతుంది ఒక నిరాదరణ చేసే ప్రమాదం ఉన్నది అలాంటి పొరపాటు చేయకూడదు అసలు దొరకడమే కష్టము దొరికితే మటుకు పట్టేసుకోవాలి పట్టేసుకుంటే అమోఘ అది ఎన్నడూ వ్యర్థం కాదు దానివల్ల మన జీవితంలో చాలా చక్కని పరివర్తన వచ్చి తీరుతుంది కాబట్టి మహత్సంగ దుర్లభ అగమ్య అమోఘ అని నారద మహర్షి భక్తిని సూత్రంలో చెప్పాడు కాబట్టి సో సమహాత్మా సుదుర్లభ చాలా చక్కటి శ్లోకం మనం దీన్ని పూర్తి చేసినాము ఒకసారి అందాము బహునా జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసు దుర్లభ సో దీని భాష్యం చూడాల్సి ఉంది సో పదమూడో అంతకు ముందు శ్లోకం భాష్యం అయిపోయింది యా ఈ భాష్యాన్ని నేను మళ్ళీ క్లాసులో చెప్పేసి తర్వాత శ్లోకానికి మనం ప్రొసీడ్ అవడం ఇవాళ కొంచెం ఆలస్యమైంది కాబట్టి గమనించగలరు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదేశ